విమలా అవిగో నా పుట్టినరోజు బట్టలు ఆరో తారీఖు నా పుట్టినరోజు ఆ రోజు ఏం వారం ఆదివారం ఇవాళ శుక్రవారం రేపు శనివారం ఎల్లుండి ఆదివారం నీ పుట్టినరోజు ఎల్లుండా అవును ండి మా సరళ పుట్టినరోజు నీ రోజు మర్నాడు రోజా అవును ఆ రోజు సోమవారం నా పుట్టినరోజు జూలై నాలుగు ఇదే జూలై నెల ఇవాళే నాలుగో తారీఖు మరి ఇవాళే నీ పుట్టినరోజు స్వీట్లు ఇవి ఇవిగో మా అన్నయ్య పుట్టినరోజు అటుమొన్న అటు మొన్న ఏం వారం శుక్రవారం నిన్న గురువారం మొన్న బుధవారం అటు మొన్న మంగళవారం ఎన్నో తారీఖు సరే ఇదిగో స్వీట్ రిపీట్ స్టార్ట్ విమలా అవిగో నా పుట్టినరోజు బట్టలు విమల అవిగో నా పుట్టినరోజు బట్టలు ఆరో తారీఖు నా పుట్టినరోజు నా పుట్టినరోజు ఆ రోజు ఏం ఆ రోజు ఏం వారం ఆదివారం ఆదివారం ఇవాళ శుక్రవారం రేపు రేపు ఎల్లుండి ఆదివారం ఎల్లుండా నీ పుట్టినరోజు ఎల్లుండా ఆవలెల్లుండి మా సరళ పుట్టినరోజు ఆవలెల్లుండి మా సరళ పుట్టినరోజు నీ పుట్టినరోజు మర్నాడు సరళ పుట్టినరోజా నీ పుట్టినరోజు మర్నాడు సరళ పుట్టినరోజా ఆ రోజు సోమవారం ఆ రోజు అవును సోమవారం మరి నీ రోజు ఎప్పుడు నా రోజు జూలై నాలుగు పుట్టినరోజు జూలై నాలుగు ఇదే జూలై నెల ఇదే జూలై నెల ఇవాళే నాలుగో తారీఖు ఇవాళ నాలుగో తారీఖు అవును అవును మరి ఇవాళే నీ రోజు మరి ఇవాళే నీ పుట్టినరోజు స్వీట్లు ఏవి స్వీట్లు ఏవి ఇవిగో ఇవిగో మా అన్నయ్య పుట్టినరోజు అటు మొన్న మా అన్నయ్య పుట్టినరోజు అటు మొన్న అటు మొన్న అటు ఇవాళ నిన్న గురువారం నిన్న గురువారం మొన్న బుధవారం మొన్న బుధవార మంగళవారం మంగళవారం సరే సరే ఇదిగో స్వీటు ఇదిగో స్వీట్ Drills డ్ర స్టార్ట్ ఇవేళ ఏం వారం ఇవేళ ఏం వారా ఇవేళ ఆదివారం ఇవ్వాల ఆదివారం నిన్న శనివారం నిన్న శనివారం మొన్న శుక్రవారం మొన్న శుక్రవారం అటు మొన్న గురువారం అటు మొన్న గురువారం రేపు సోమవారం రేపు సోమవారం ఎల్లుండి మంగళవారం ఎల్లుండి మంగళవారం బుధవారం బుధవారం ఇవాళ రెండో తారీఖు ఇవాళ రెండో తారీఖు రేపు మూడో తారీఖు రేపు మూడో తారీఖు ఎల్లుండి నాలుగో తారీఖు ఎల్లుండి నాలుగో తారీఖు ఐదో తారీఖు నిన్న ఒకటో తారీఖు నిన్న ఒకటో తారీఖు మొన్న ఎన్నో తారీఖు మొన్న ఎన్నో తారీఖు బిల్డప్ డ్రిల్ పుట్టినరోజు లత లత పుట్టినరోజు లత పుట్టినరోజు మా లత పుట్టినరోజు నా పుట్టినరోజు మర్నాడు మా లత పుట్టిన రోజు. పుట్టిన రోజు అన్నయ్య రోజు జూలై ఆరు పుట్టిన పుట్టిన రోజు రోజు జూలై జూలై మా రేపు రేపు నిన్న నిన్న ఏడో తారీఖు మొన్న మొన్న ఏడో తారీఖు ఎల్లుండి ఎల్లుండి ఏడో తారీఖు ఒకటో తారీఖు మూడు ఇవాళ మూడో తారీఖు ఎనిమిదో తారీఖు ఎక్స్పెన్షన్ డ్రిల్ అది పుస్తకం అది రెండో పుస్తకం ఇది ఇల్లు పది ఇది పదో ఇల్లు ఆయన విద్యార్థి నాలుగు ఆయన నాలుగో విద్యార్థి ఇది కాగితం ఎన్ని ఇది ఎన్నో కాగితం రెస్పాన్స్ డ్రిల్ ఏవి ఇవిగో నా కళాలు ఏవి ఇవిగో సరళ కళాలు గడియారాలు ఏవి ఇవిగో మూర్తి గడియారాలు మా బలలు ఏవి ఇవిగో మా బలు ఏవి అవిగో సరళ కళలు సుశీల కుర్చీలు ఏవి అవిగోల కుర్చీలు మీ గడియారాలు ఏవి అవి గో మా గడియారాలు అతని పుస్తకాలు ఏవి అవి గో అతని పుస్తకాలు